పరిశుధర గొప్ప దేవ మహిమత గొప్ప రాజు ప్రభా మీకు వందనాలు తండ్రి అరశుధరా సర్వోనత దేవ మీకు వందనాలు ప్రభా మీ నామేవ ఈ సమయం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా అరాజా రానవైన బిడ్డలను మీరు త్వరగా అర్పించండి మీ కొరకు ప్రయాసపడి ప్రభా విజృంభించి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దేవించి ఆశీర్వించండి ప్రభా సర్వాధికారి ప్రభ సత్యవరం ప్రభా ఎంతో మందికి లేని తరుణం ధన్యత ప్రభ మీ కృపలో మాకిచ్చి దేవా సజీవులు లెక్కలో నిలబెట్టి రాజా మీ నామ్మ మహిమార్దమై మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలి ప్రభా తుది శ్వాస లేదా మీరు ఆకరొ వచ్చేంత ఈ యొక్క తీర్మానంలో ప్రభు దోషం కలిగి మేము ముందుకు నడిపింపబడాలా మా సోదరులను కూడా ప్రభావ వెన్ను తట్టి ముందుకు నడిపించాలా వాళ్ళ పైన కూడా ప్రభావం ప్రేమ చూపించి దేవ ఈ యొక్క సత్యాలని ప్రభా ఇంకా అనేకులను ప్రకటించే బిడ్డలుగా తయారు చేయాలా మీరేమి యొక్క అభిషేకం చేత అభిషేకించండి మీ యొక్క ఆత్మచేత ఆవరింపజేస్తువా దేవా నడిపించి మీరు మహింపదని ఏసుక్రిస ప్రాతిశ్యం తండ్రి ఎటువంటి శ్రమలందుదరణానికి ఎటువంటి శ్రమలందు ఆదరణ ్రహించి నీవు ఏసునా హులే నింపు నొందేదవు గ్రహించి నీవు ఏసుని చూచిన హద్దులే నింపు నొందేదవు రమ్మను చూనాడు నిన్ను ప్రభుయేసు వాంఛా తొతనా కరాముచాపిను చున్నాడు వాంఛా తుతనా కరాముచాపి రమ్మను చున్నాడు కన్నీరంతా తుడుచును కను పాప వలెకాడు కన్నీరంతా తుడచును కను పాపవలి కాపాడును కారు మేఘమువాలి కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును కారు మేఘమువాలి కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును రమ్మను చున్నాడు నిన్ను ప్రభుయేసు వాచా తోట కరాము చాపి రమ్మను చున్నాడు వాంచా తో తరము చాపి రమ్మను సకల వ్యాధులూ స్వస్థ పరచాటకు సకల వ్యాధులా స్వస్థ పరాచూటూ శక్తి మంతుడ ప్రభుయేసు ప్రేమతో అందరి కీర్తన కృపలా శక్తి ప్రభు ప్రభుయేసు ప్రేమతో అందరికీ తన కృపలా నిమ్మను చూడ నిన్ను ప్రభు ప్రభుయేసు వాతన కరాము చాపి రమ్మను నీ నిందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యా నీ రక్తముచే కడుగబడి నందునా నీ నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించేను నా హృదయ నీ అనాది ప్రణాళికలో హర్షించనునా హృదయ సీమా నీ నిందుకని నీ సొత్తుగా మారి తిని నీ రక్తముచే కడుగబడినందునా నీ పరిచర్యను తుదు ముట్టించుటేనా నియమని నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతే నీ నీ పరిచర్యను తు ముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడా నైతిని అహ నాదన్యత నా భాగ్యము ఏమని వివరి ఏమని వివరింతును అహ నాదన్యత ఓహు నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరి నే నిందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యా నీ రక్తముచే అడుగబడినందునా నీ శ్రమలలో పాలుటే నా దర్శనమా తను వంతున శ్రమలు సహించి నీ వారసుడానైతి నీ నీశ్రమల లోపాలు టైనా దర్శనమాయి నా తను వంతున్నా శ్రమలు సహించి ని వారసుడానైతిని హ నా ధన్యత ఓహో నాపాధ్యము ఏమని వివరింతును వేమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏస్తా నీ రక్తముచే కడుగబడినందునా నీలో నేను టే నాలో నీవుండుటే ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో ఆనందించుతు నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్మలు పరిపూర్ణత చిందేగా ఆహ నా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నీ నిందుకని నీ సొత్తుగా మారి ఏసయ్యాక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించేనునా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించేనునా నీ నిందుకని నీ సొత్తుగా మారి బడి నందు పరిశుద్ధత గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నత సర్వశక్తి సంపూర్ణానికి వర్ణాలిస్తయ్యా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభా మమ్మలందరినీ సురక్షిణంగా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మీ కృప వెంబడి కృప మాకు కనగరించిన నేనా దివరాత్రుమలు కాచి కాపాని గొప్ప దేవుడు విషయానికి ఎంతో వంద వందనాలు ప్రభావం ప్రభావ నీకే కోట్ల కోట్లా అధికృత్యత చెల్లిస్తున్నాం దేవ సమస్త ఘనత మహిమ నీకే యుగ యుగంలో కలుగున్నా కావన తండ్రి యొక్క మధ్య కనసములనైనా మీ పాద శని కోసం అయినా మీ పాదాల దగ్గరకు వచ్చిన మీరు మాతో మాట్లాడను ప్రభా మా జీతాలు సరిచయని ప్రభావ మీకు అంగీకారంగా ఉండాలని సరిపడండి మీ సంపూర్ణత సరళత పరిశుద్ధం నడిపించిన అయినా గొప్ప దేవన తన వాక్యం ధ్యానిస్త మీరు మాతో మాట్లాడని ప్రవ మీకు పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి పర్లో గొప్ప జ్ఞానం అనుగ్రహించిన అయినా నా దేవన ఓ ప్రవ్వా మాకు ఆత్మీయ నేతలు ఇప్పమని ప్రార్థిష్టమేనా పరిశుధాత్మ దేవ మాతో మాట్లాడండి మమ్మల్ని ఇంకా ఆత్మీయతులు సర్వసత్యములకు నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధనంలో నడిపించండి ఆటంకాలు కొట్టివేసి మీ మై మార్గమే మమ్మల్ని నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధం సరే సార్ ప్రార్థన చేస్తున్నాం వాకింగ్ చేస్తాము కీర్తన గ్రంథము నూట పన్నెండు నూట మొదటి వచనంలో ఒక పది వచనాలను ధ్యానిస్తాము కాబట్టి కీర్తన గ్రంథం నూట అధ్యాయము ఒకటో వచనంలో యహోవాను స్థుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆర్థికను బట్టి అధికముగా ఆనందించు ఆనందించేవాడు ధన్యుడు చూడండి ఈ వాక్యం మనము జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు యహోవాని స్థుతించాలంటే దేవుని స్థుతించాల ఫస్ట్ ఎందుకు స్తుతించాలంటే ఆయన మన సృష్టికర్త మన దేవుడు మన ప్రభు మన కొరకై తన ప్రాణాన్ని కలవలసిల్లో పెట్టి క్రయధనముగా మనను ఆయన మనము ఆయన సొత్తు కాబట్టి మన దేవుడు మన ప్రభు ఆయన కాబట్టి ఆయన స్తుతించాల ఆయన గణపరచాలా ప్రతి దినం మనం ఆయన స్తుతించాలా పాటల ద్వారా వాక్యం ద్వారా కాబట్టి ఆయన వాక్యం ద్వారా ఆయన చేసిన కార్యాల ద్వారా ఆయన చేసిన అద్భుతాల ద్వారా ఆయన స్థుతిస్తూ ఆయనను కీర్తిస్తూ మనం ఆనందించాలంట ప్రభులు కాబట్టి ఈ గొప్ప ఆనందము ఎంతో విలువైందనట ఎందుకంటే ఆయనను స్తిస్తుంటే ఎలాంటి కష్టం ఉన్న గాని ఎలాంటి బాధ ఉన్న గానీ ఎలాంటి సమస్యలను ఉన్నా కానీ ఆయన ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఆయన స్థుతిస్తుంటే నీకున్న బాధలు అన్ని పోతాయి నీ హృదయంలో ఎంతో ఆదరణ సమాధానం మన హృదయంలోకి వస్తుంది ఎందుకంటే దేవుని ఆత్మ మన హృదయంలో ఉంటాడు కాబట్టి ఎంతగానో ఆయన ఆనందిస్తుంటాడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఆయన స్థుతించాల తర్వాత ఆయన ఎందుకు భయభక్త గలవాడు ఏం చేస్తారంట ఆయన ఆజ్ఞను అధికంగా ఆనందిస్తారంట చూడండి అధికంగా ఆనందించేవాడు ధనులు అంటుంది అంటే అధికంగా ఆనందించినట్టు ఏంది ఎక్కువగా ఆనందించాలంట మనం దేవుని వాక్యంలో ఆయన భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞ అంటే ఆయన ఎందుకు ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు అధికంగా ఆనందించాలంట ఇది ఆత్మీయమైన సత్యం అంటే అధికంగా ఆనందించుకుంటే కొంచెం కూడా ఆనందించేవాళ్ళు కొంతమంది కదా కొంతమంది కొంచెం సేపు ఆనందిస్తారు తర్వాత మళ్ళా దుఃఖము బాధ సమస్యలు అన్ని వెంటాడుతూ ఉంటారు కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఆయన ఎందుకు భయభక్తలు గలవారు అధికంగా ఆనందిస్తారంట అలలుయ ఇది మనకు ఉన్న దేవుని ఆయన గోపతనం అన్నట్టు ఎందుకంటే ఆయన ఆర్గ్యను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు అని అంటే మనం అధికంగా ఆనందిస్తున్నామా లేకుంటే తక్కువగా ఆనందిస్తున్నామా అదేది మనం అర్థం చేసుకోవాలా అధికంగా ఆనందించేవాడు ఆయన ఆజ్ఞను బట్టి సంతోషించేవాడు ఎట్లా ఉంటాడు అనేది ఎలాంటి ధైర్యం కలిగి ఎలాంటి విశ్వాసంలో ముందుకు పోతారు వాళ్ళ సంతతి వారు వాళ్ళక సేవా జీవితము ఎట్లా ఆ ఆయన కార్యాలు ఎట్లా జరుగుతాయి అనే విషయము మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే అధికంగా ఆనందించేవాడు ధనుయుడంట కాబట్టి ప్రతి దశలో మనం ఆనందించాల కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమొచ్చినా సరే పౌరులు చెప్తాడు ఎల్లప్పుడూ ప్రబుద్ధంగా ఆనందించడు మరలా చెప్తున్నారు మరలా ఆనందించమంటారు అంటే ఇక్కడ దావిదే చెప్తున్న కీర్తన గ్రంథంలో అధికంగా ఆనందించాలంట ఆయనను బట్టి ఆయన ఆజ్ఞను బట్టి ఎందుకు మనం ఆనందిస్తామంటే ఆయన వాక్యాన్ని బట్టి ఆనందిస్తామంట ఈ లోకంలో మనుషులు ఏదైతే ఆనందిస్తూ ఎంటర్టైన్మెంట్ ఎంతోమంది కొంతమంది నవ్విస్తూ ఉంటారు ఆనందిస్తూ ఉంటారు ఈ లోకమైన ధనంతో ఈ లోకపరమైన వాటితోని ఎన్నో ఉన్నాయి అది లోకంలో మనుషులను నవ్విచ్చేది సంతోషపరిచి వాటి ఆనందిస్తారంట కానీ వాటి మీద ఆనందించేవాడు అది శాశ్వత కాలమైన ఆనందం కాదు కానీ ఆయన వాక్యాన్ని బట్టి ఎవరైతే ఆనందిస్తారో అది వాళ్ళ ఇద్దరి నుంచి ఎప్పుడు కూడా తొలిగిపోదంట వాళ్ళ నోటి నిన్న సంతోషం ఉంటదంట కాబట్టి అలాంటి సంతోషం ఈ రోజు మనకుందా ప్రతి దశలో మన ఆ రెడ్డిగా ప్రభుత్వం ఆయన భయం కలిగి ఆయన ఆజ్ఞను బట్టి మనం ఆనందిస్తున్నాం అంటే దేవుని వాక్యం ఆయన వాక్యంలోనే కదా మనకు ఆనందం ఆయన వాక్యమే ఆ వాక్యం బయలుదేరగానే వెలుగు వస్తుంది ఆయన వాక్యం బయలుదేరగానే ఆదరణ కలుగుతుంది ఆయన వాక్యము చదవు గారు మనకి ఎక్కలేని ధైర్యం వస్తూ ఉంటుంది ఎందుకంటే అది వాగ్దానం అది వాగ్దానం అన్నట్టు ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే ఈ లోకంలో మనుషుల్లో ఆనందం ఉండదంట దుఃఖం భయంకరంగా ఉంటది ఎందుకంటే శ్రమల కాలంలో ఆనందిస్తా కష్టాలు ఉన్నవాడు ఈ లోకంలో ఏమైపోతుందో ఏం జరగబోతుందని మనుషులు భయంతోనే పరిగెత్తా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆనందం లేదు ప్రభువు నమ్ముకుని కూడా వాళ్ళకి ఆనందం లేదన్నట్టు అంటే వాళ్ళు మాములుగా ఆనందిస్తున్నారు కొంతసేపు ఆనందిస్తున్నారు కానీ మనం మటుకు శాశ్వత కాలం అన్ని వేళల ప్రభు నామం బట్టి ఆయన వాక్యాన్ని బట్టి మనం ఆనందించాలంట ఇది ఎంతో మనకి బలాన్ని ఇస్తా ఉంటది కదా దేవుని వాక్యం ఆయన వాక్యం అంటే ఆయననే ప్రభు కాబట్టి ఆయన ఎందు మనం ఆనందించడం నేర్చుకోవాలా ఎందుకంటే వాగ్దానం వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన తప్పక ఆయన మనల్ని కాపాడుతాడు అనే ధైర్యం అన్నట్టు ఎందుకంటే ఈ లోకంలో ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నావు అంటే చూడండి అలాంటి కాలంలో మనం ఉంటున్నప్పుడు ఎట్లా మనం జీవించాలా కాబట్టి దుఃఖం వస్తుంది నీకు ఎలాంటి సమస్యని ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటి నుంచి నువ్వు ఆయన వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందించాలా ప్రతి చూడొద్దు ఈ లోకపు సమస్యలు పరిసరాల్లో ఏం జరుగుతున్నాయని మనం చూడొద్దు ప్రభుని చూస్తూ ఆయన వాక్యం చెప్పిన వాదన మీద నమ్మకం పెట్టి మనం ముందుకెళ్తున్నప్పుడు సమస్తం సమకూలి జరుగుతాయంట అది వాగ్దానం అట్లా ఆనందించేవాడు వాడు అంట కాబట్టి ఈ ధన్యత ఎంతో మందికి ఉంది లోకంలో చెప్పండి లోకంలో ఎంతో లేదు కదా ఎందుకు లేదంటే చెప్తా ఎందుకు లేదు చూడండి అయితే ఇక్కడ ఆ ఈ ధన్యత ఎందుకు దేవుడు ఎందుకు అంతగా ఆనందించమన్నాడు స్థుతిస్తామన్నాడు తర్వాత ఆయన భయభక్తులు కలిగిన ఉన్నమన్నాడు ఒకటి ఆయన స్థుతించడము రెండవది భయభక్తులు గలవాడు తర్వాత ఆయన భయభక్తిగా ఆయన ఆర్మెంట్ ఆనందించాల అధికంగా ఉంది అక్కడ రెట్టింపు ఆనందం అంట అధికంగా ఉంది అనట అంటే ఎక్కువగా ఆనందించాలంట మనం కాబట్టి ఎప్పుడు వస్తుంది ఎక్కువగా ఆనందిస్తాం మనం ఆయన వాక్య మీద సంపూర్ణంగా మన విశ్వాసంలో మనం పరిపూర్ణంగా చెందుతాం అప్పుడే అధికమైన ఆనందం ఉంటుంది ఒక మనం విశ్వాసం పెడతాం దేవుడి మీద కొంచెం ఆనందం ఉంటుంది తర్వాత మళ్ళీ చేస్తే మళ్ళీ మర్చిపోతాం అన్నట్టు కాబట్టి ఆ ఆ విశ్వాసం మీద ఎప్పుడైతే మనం అప్పుడు అధికంగా ఆనందిస్తాం అంటే ఎలాంటి నిర్భరం ఎలాంటి భయం వచ్చినా కానీ మనం నిర్భరంగా ధైర్యంగా ప్రభులు ఆనందిస్తూ ముందు పోతావంట ఎందుకంటే పాత నిబంధన కాలంలో భక్తులు కాని క్రొత్త నిబంధన అపస్తులు గాని వాళ్ళు అట్టనే ఆనందించు కదా పౌలశీలలో దెబ్బలు తిన్నప్పుడు దేవుని స్థుతించిందా లేదా పాటలతో స్థుతిస్తున్న గాయాలు మానిపోయి ఎంతగా ఆనందించిందా లేదా కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నంటే అలాంటి స్థితిలో ఉన్నా కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు మనకు అధికంగా ఆనందించాల ప్రభులు ఆయన వాక్యం అంటే వాగ్దానాలను ఆనందించాలి ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు అయిన నిన్ను ఇడువ ఎడబనడు ఆయన కృపా నిత్యం ఉంటుంది కాబట్టి ఆయన ఆదరించే దేవుడు అనే విషయం చెప్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే చూడండి వాని సంతతి వారు భూమి మీద బలవంతులు అగుతురంట చూడండి వాళ్ళ సంతతి వాళ్ళు భూమి మీద బలవంతులు అవుతారు అంట చూడండి భూమి మీద బలవంతులుగా తయారవుతారు అంట చూడండి భూమి మీద బలవంతులుగా తయారవుతారు చూడండి ఎందుకు ఈ మాట చెప్తారంటే యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారంట ఎందుకంటే యథార్థం వారి సంతతి ఎవరు ఆత్మీయ దశ మనం అర్థం చేసుకోవాలా నీ సంతానం అన్నప్పుడు అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసి నీ సంతానము భూమి మీద ఇస్కరేని వాళ్ళు వాక్యం కదా ఇస్కరేని వాళ్ళు కాబట్టి ఆ ఎందుకు మాట చెప్పినట్లయితే వాగ్దానం అబ్రహాము సంతానం మనం కాబట్టి మనం కూడా ఈ భూమి ఈ వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతున్నాడు అంటే బలవంతులు అంటే దేవుని బలం దేవుని శక్తివంతులుగా ఉంటారంట వాళ్ళు అట్లా ఆనందించే వాళ్ళు మరి అలాంటి వాక్యం చెప్తుంది నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రభువుని బట్టి ఆయన వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందిస్తావో ఆయన విశ్వాసంతో ముందుకు పోయి నువ్వు ఆనందిస్తా ఉంటావో అప్పుడు నీ సంతతి భూమి బలవంతులుగా అవుతారంట వాళ్ళు యథార్థవంతులు వర్షపాలు దీవింపబడతారు చూడండి భూమి మీద బలవంతులుగా ఉంటారు అంటే తర్వాత యదార్థపు వంశవారండి యథార్థంగా జీవిస్తాడు మన ప్రభు కాబట్టి వాళ్ళు దీవింపబడతారంట ఈ దీవెన దేనికి సంబంధించింది అని మనం అర్థం చేసుకుంటే ఇది ఆత్మీయమైన వాగ్దానం కాబట్టి నీ సేవా జీవితంలో నీ సంతతి వారు నీ సేవ నుంచి వచ్చే వాళ్ళు ఆ రీతికి బలవంతులుగా తయారవుతారంట ఎప్పుడు మనం ఆయన బట్టి ఆనందిస్తూ ఆ సంతోషాన్ని ఇతరులకు పంచినప్పుడు ఆ ఆనందంలో రుచి ఇతరులకు మనం చూపినప్పుడు వాళ్ళు వాళ్ళ విశ్వాసం ఇంకా బలపడతూ ఒక దశలో మనకు అర్థమైంది అంటే ఒక్కొక్కరు వాక్యం చెప్తా ఉంటే ఎట్లుండదంటే అవిశ్వాసం ఉన్న వాళ్ళు సోలిపోయిన వాళ్ళు సమస్యలపైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాక్య వినంగానే వాళ్ళకి ఎంతో ఎక్కని ధైర్యం వస్తున్నట్టు ఎక్కడైన ఆనందం నా ప్రభు నాతో పట్టు ఈరోజు నాతో మాట్లాడుతున్న నా దేవుడు ధైర్యం వస్తూ కానీ ఒక దశలో చెప్తా ఉంటే వాళ్ళకి అలాంటి ధైర్యమే రాద ఓపే రాదన్నట్టు చూడండి కాబట్టి కానీ అధికంగా ఆనందించేవారు వాడు ఆనందం ఇతరులతో పంచుకున్నప్పుడు వాళ్ళు ఆనందం వాళ్ళకి ట్రాన్స్ఫర్మ్ అయిపోతూ చూడండి అతని ప్రాణం నెమ్మది ఉంటదంట అతని సంతతి వారు భూమిని స్వతంత్రించుకుంటారు కాబట్టి ఈ లోకాన్ని మనం స్వతంత్రించుకోవాలా ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నంటే చూడండి వాళ్ళు దిన వెళ్ళిన వాళ్ళు ఆస్వాదింపబడదంట ప్రతి దశలో అబ్రహాంతో చెప్పడా నీ సంతాన భూలోకములు ఆ జెనెసిస్ ఆది కాండం ఇరవై రెండో దీనికి పదిహేడు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం సముద్ర తీర మందులు ఇసుక నీ సంతానమును నిత్యంగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రుల గవినిని స్వాధీన పరచుకుంటారట శత్రుల గవిని మనం స్వాధీన పరచుకుంటామంట దేవుడు మాకిచ్చిన సేవాది చూడండి అందరూ ఆశ్రదింపబడాల ఈ ఆశీర్వాదము ఆత్మీయమైంది ఈ ఆశీర్వాదము ఆత్మీయమైంది దేవుడు ఈ లోకంలో పుట్టిండాయన ఈ లోకంలో కాబట్టి అందరిని ఆశ్రదించడానికి అసలైన ఆశీర్వాదం ఏంటంటే మనిషి దుష్టత్వం నుంచి విడుదల ఆశీర్వాదం మనిషి పాపం నుంచి విడుదల ఆశీర్వాదం కాబట్టి ఈ ఆస్వాదం అనేది మనుషులకు తెలియదు చాలా మందికి తెలియదు కానీ అది పేతులకు బయలుపరచబడింది అది అది ఎక్కడుందని చూడండి అపోస్తుల కార్యంలో ఉంటుంది వాక్యం అపోస్తుల కారం రెండో అధ్యాయంలో చివరి భాగంలో ఉంటుంది వాక్యం అపోస్తుల కార్యము రెండో అధ్యాయము చివరి భాగం మూడో అధ్యాయం ఉంటుంది ఆ మూడో అధ్యాయం చివరి భాగం దేవుడు తన సేవకులు పుట్టించి అపోస్తుల కాలం రెండో మూడో అధ్యాయం ఇరవై ఆరో దేవుని తన సేవకులు పుట్టించి మీలో ప్రతి వాని వాణి వాడి దుష్టత్వం నుండి మరణించడం వలన మిమ్మల్ని ఆశీర్వదిస్తుకు ఆయన మొదట మీ యొక్కకు పంపిణి చెప్పాను కాబట్టి యేసు ప్రభు మన ఆయన తండ్రి ఎందుకు మనల్ని పంపిణంటే మనుషుల యొక్క దుష్టత్వం నుంచి విడవ దేవుడు ఈ లోకంలో పంపబడింది ఆశీర్వదించటకు అంటే ఆ ఆశీర్వాదం అనేది ఆత్మీయమైంది ఈ లోకంలో ఆనందిస్తున్నారు కాని ఆశీర్వాదము ఈ లోకపరమైంది కంటి కనిపించింది నీటి బుడక లాంటిది అంతలో కనపడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది ఈ లోకపరమైన ఆశీర్వాదం కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదము ఎలాంటిదంటే మనిషిని దుష్టత్వం నుంచి పాప నుంచి నిత్య జీవనం నడిపించేది అది గొప్ప ఆశీర్వాదం ఏ సుప్రభం తెలుసుకోవటమే అసలైన ఆశీర్వాదం అసలైన గొప్పతనం చూడండి అంత గొప్ప దేవుడు అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మన సంతతి వారు ఆశ్రయింపవాలంటే నీ సేవ ఎట్లా విస్తరింప కావాలా అనే విషయం చెప్తున్నా కదా తర్వాత కలిమి సంపది వాళ్ళ ఇంట కాబట్టి ఇవన్నీ ఆత్మీయ సత్యాలు మనం అర్థం చేసుకోవాలా వాని నీతి నిత్యం నిలిచును చూడండి కాబట్టి కలిమి సంపద వాళ్ళ ఇంట ఉండదంట కూడా వాళ్ళు ధనవంతుల్లాగానే ఉంటారంట కదా ఎప్పుడు కూడా ధనవంతులాగానే ఉంటారు ఎందుకంటే ఇక్కడ వాక్యం ఉంది ఒకటి కీర్తన సామెతల గ్రంథంలో వాక్యం ఉంది నీతివంతుల ఇల్లు గొప్ప ధనినిది చూడండి నీతి మంతులు ఇల్లు గొప్ప దానినిది భక్తిహీను కలుగు వచ్చు వచ్చుబడి శ్రమకు కారణం అంట అంటే ఈ లోకంలో నీతి మంతులు ఇల్లు గొప్పదాని అంటే నీతి ఇల్లు ఎవరు ఏసుప్రవే కదా దేవుని బిడ్డలే కాబట్టి ఏసుప్రవే మన ఇల్లు ఆయనే మన గృహం కదా ఆయనే మన గుడారం కాబట్టి ఆయనలో ఆయనలను ఉన్నావు కాబట్టి నీతి ఇల్లు అంటే నీ హృదయమే నువ్వే ఒక గొప్ప దానినిది ఎందుకంటే బుద్ధి జ్ఞానములు సర్వ ఆయనలో ఉన్నాయి కాబట్టి ప్రభును నువ్వు కలిగి ఉన్నప్పుడు సమస్తం నీకు ఆల్రెడీ ఉండేటట్టు ఇది మన హృదయంలో ఆత్మ చూసుకోవాలా ఎందుకంటే నువ్వు ఎక్కడ పోవాలసే ఆత్మీయ దశలో నేను చెప్తున్నా కాబట్టి అసలైన దనని నీలోనే ఉంది ఏసు ధననిది కదా సమస్తం ఆయన ఆయనే నీకు నీకు ఉద్యోగం ఇవ్వాలన్నా నీకు ధనం ఇవ్వాలి ఏమి ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలా కానీ ఆయన నీ హృదయంలో ఉంటే సమస్తం నీకు ఉన్నట్టే కాదా ఈ సత్యం తెలియక మనుషులు ఈ రోజుల్లో భయంకరంగా మనుషులు చూడండి అబద్ధ బోధలు వెంబడించేసి కల్పన కథలు తిరుగుతూ ఆ రీతిగా వాళ్ళ జీతాలు ఇది చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఏసు ప్రవ్ ఇవ్వాలా ఎవరికైనా ఆయన ఇవ్వాలా ఆయన అనుగ్రహం లేకుండా ఎవరు కూడా ఆశింపబడరు వాళ్ళు ఎవరైనా కావచ్చు కాబట్టి అసలైన ధననిధి మన ప్రవ్వే ఆయన హృదయంలో ఉంటే నువ్వే గొప్ప ధననిధి లాగా ఉంటావంట చూడండి కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలా ఇది ఈ మాట ఎందుకు చెప్తానంటే చూడండి యథార్థవంతులు చీకట్లో వెలుగు పుట్టును వారు కటాక్షములు వాచ్యమకి నీతి గలవారు అంటే యథార్థంగా జీవిస్తోళ్ళంటే వీళ్ళంతా చీకటిలో వాళ్ళకు వెలుగు ఉంటుంది ఇదంతా చీకటి కాలం కదా ఇది పడిపోయిన లోకం ఇదంతా కటిక చీకటి ఈ చీకటి కాలంలో యథార్థవంతులకు వెలుగు ఉంటుంది అంట ఏస్తు ప్రాబ్ల ప్రతి ఒక్కరికి వెలుగు ఉంటది చూడండి ఆయన వెలుగు ఖచ్చితంగా ఆయన కాబట్టి వారు కటాక్షంలో వాత్సల్యంలో నీతి కలవాలంట కటాక్షం ఉంటుంది వాత్ల్యత ఉంటుంది అంటే వాళ్ళ గుణగణాలు ఉంటాయినట్టు చూడండి అట్లా మనం తయారు కావాలా చూడండి దయాలను చూడండి మనం కీర్తన గంధం నూట పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మనం చూస్తున్నాము అయితే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును కాబట్టి యథార్థంగా జీవించి ఆయన వెలుగు ఇప్పుడు కూడా మనకు ఉదయిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇదంతా లోకం చీకటి కాలం ఇదంతా శ్రమల కాలం ఇదంతా దృష్టిని ఆదుది లోకం అంతా అలాంటి కాలంలో ఉంటున్నప్పుడు మనకు వెలుగు ఉంటుంది ఇప్పుడు కూడా మనకు వెలుగుంటుంది వారి కటాక్షమును వాత్సల్యతయు నీతిగలవారు చూడండి దయాలలను అప్పించే వారును భాగ్యవంతులను న్యాయ విమర్శలు వారి వైద్యం గెలిచును కాబట్టి ఈ ఈ విధానాలలో ఉన్న వాళ్ళందరూ కూడా పత్తి దశలో వాళ్ళు విజయం పొందుతురంట చూడండి అంటే మొదటి వచ్చే చెప్తుందంటే యహోవాన్ని స్తుంచుడి ఆయన భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించే ధన్యులు కాబట్టి ఈ ఆయనలో అధికంగా ఆనందించోళ్ళు అంటే ఆనందించడం అంటే ఈ లోకపర్గా మామూలు చూస్తే మామూలుగా కొంచెం ఆనందిస్తూ ఉంటుంది కాబట్టి క్రైస్తవుల్లో కూడా సంపూర్ణమైన ఆనందము తక్కువ చాలా తక్కువ ఉంటది కాబట్టి ఆయన ఆజ్ఞని బట్టి సంపూర్ణంగా అధికంగా ఆనందించాలంట ఇది మనం మనం నేర్చుకోవడం కాబట్టి ప్రతి దశలో ఆయన వాక్యాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉంటాం కదా ఎప్పుడు ఆయన వాక్యం మనం ఆనందిస్తూ ఉంటాం ఏ శ్రమ వచ్చినా గానీ ఆయన వాక్యం మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని ఎంతగానో మనకు ఆధారం కలుగుతుంటది ఎంతగానో సమాధానం ఆనందిస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి వాళ్ళ విధానాల్లో వాళ్ళ సేవా జీవితంలో ఎట్లా ఉంటదనేది వాళ్ళు ఎట్లా అంతగా ఆనందించే వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది ఈ పదివచనాల్లో మనం చెప్తా ఉన్నాడక చూడండి ఆరో వచనంలో అట్టి వారు కదిలింపబడరంట అట్లా ఉండేటోళ్ళు ఎప్పుడు కదిలింపబడరు నీతి మంతులు నిత్యం జ్ఞాపకంలో ఉంద జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కదా ఆయన బిడ్డలు ఎప్పుడు ఆయన ఉంటారు కాబట్టి అట్టి వారు కదిలింపబడరంట అంటే షేక్ అవుతుందో అని కూడా చెప్తుంది వాక్యం కాబట్టి ఆ రీతిగా ఆనందించటోళ్ళు ఆయన ఆజ్ఞని బట్టి ఆయన వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా చేయించటోళ్ళు ఆ రీతిగా ఉంటారంట చీకట్లో వెలుగుంటది తర్వాత కలివి సంపద వాళ్ళు ఇంట ఉంటది పత్తిది సమృద్ధిగా ఎందుకంటే మనం ఆయన ప్రభులు ఆనందిస్తున్నారు వాళ్ళు కాబట్టి ఆయన మన హృదయంలో ఉంటే సమస్తం అనుకున్నట్టు అందుకే మన కీర్తనం మన సామెతలు చూస్తాం పదిహేను అధ్యయం ఆరో వచ్చిన నీతి ఇల్లు గొప్ప ఏసుప్రవే కదా దననిధి ఆయన ఇల్లే మనం ఆయనే మనకు ఉడారాం కదా కాబట్టి మన హృదయంలో ఏసుప్రవ్ ఉంటే గొప్ప దనిధి మనలోనే ఉంది అసలైన దానినిధి మనలోనే ఉంది ఇక్కడి నుంచి అన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి ఆయన ఆయన ఇస్తూ ఉంటాడు ఆ రీతిగా మనకి చూడండి అయితే వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండును ఇది చాలా జాగ్రత్తగా మనం చూడాలి ఏడో అంశం చాలా ముఖ్యమైనది వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంటదంట కాబట్టి ఆయన ఆశ్రయించే వాళ్ళు ఎప్పటి నుంచి స్థిరంగా ఉంటారంట షేక్ కారనట్ ఒక దశలో దుష్టుడు షేక్ చేయాలని చూస్తూ ఉంటాడు కదా కాబట్టి వాక్యాన్ని మనం జ్ఞాపనం చేసుకున్నప్పుడు అధికంగా ఆయనలో ఆనందిస్తూ ఉంటే దుష్టుడు మనం దించుకో ఎందుకంటే ఎప్పుడైతే మనము ఆయన వాక్యంలో మనం ఉంటామో దుష్టుడు మనం వాక్యం చూడండి వాడు తను భద్రం చేసుకున్న కనుక దుష్టుడు ముట్టదు కాబట్టి దేవుని బిడ్డలో దేవుని వాక్యం ఉంటే దుష్టుడు ముట్టలేడు చూడండి వాని హృదయము యహోని ఆశ్రయించాలంటే మన హృదయం అంటే హృదయం కూడా మనం ఆయన ఆశ్రయించాలా ఎందుకంటే హృదయంలో ఏసు ప్రభు అంటే సమస్తం మనకి ఎందుకంటే అసలైన కేంద్ర బిందువు కేంద్రం హృదయమే అందుకే భయంకరమైన మోసకరమైన వ్యాధి గల రోగం గలదని చెప్తుంది అసలైన వ్యాధి అదే మనుషుల్లో ఉన్నది కాబట్టి అది స్వస్థపరచబడి ఏసు ప్రభు మన హృదయంలో ఉంటే మన హృదయం ఆయన ఆహ్వానిస్తే నువ్వు స్థిరంగా ఉంటున్నట్టు అంటే మన హృదయం ఇప్పుడు కూడా స్థిరంగా ఉండాలి ప్రభువులు ఎన్ని సమ ఎన్ని వచ్చినా గానీ మనం భయపడద్దు అన్నట్టు తర్వాత అక్కడ ముఖ్యమైన వాక్యం అక్కడ వాడి హృదయము యహోవాన్ని ఆశ్రయించి స్థిరంగా ఉండను వాడు దుర్వార్తకు జడియడు అంటే దుర్వార్త అంటే ఏంటి ఏదో మనకి కీడు సంబంధించిన వార్త విని వినపడుతూ ఒక దశలో కదా అప్పుడు మనం జడియం జడియడు అంటే ఎందుకు చేయడం అంటే వాళ్ళ హృదయము యహో అయినా ఆశ్రయంగా ఆశ్రయించింది అంటే దేవుని మీద విశ్వాసం పెట్టి ఆయన ఆజ్ఞని బట్టి కాబట్టి అధికంగా ఆనందిస్తుంది కాబట్టి భయపడనట్టు ప్రభువులో సంపూర్ణంగా సంతోషంగా ఉన్నవాళ్ళు కొంతమంది కాబట్టి సంపూర్ణమైన ఆనందం పొందుకోవాలి చూడండి కొంచెమే ఆనందం మనకొద్దు కాబట్టి అందుకే పౌలు అంటాడు ప్రభుత్వ ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించమన్నాడు తర్వాత మరలా చెప్తున్నా మరలా ఆనందించమన్నాడు రెండు సార్లు ఎందుకు జ్ఞాపం చేస్తానంటే ఒకసారి ఆనందిస్తే కాదు ఈ ఆనందం శాశ్వత కాలం అని కొండాల చూడండి కాబట్టి ఆ రీతిగా మనం ఆనందించాలా ప్రభులు అనే విషయం చెప్తుంది ఎందుకంటే ఇవన్నీ ఆత్మీయమైన వాగ్దానాలు ఆయన ఆత్మీయ బట్టి అధికంగా సంతోషించాడు ధన్యుడు కూడా వాగ్దానం చేసిన దేవుడు నీ సంతానము ఆకాశ నక్షత్రాల వల్ల ఆశ్చరింపబడతాను నీ గర్భంలో కానీ గొప్ప గొప్ప రాజులు వస్తారని చెప్పింది ఆ రాజులు మనమే కాబట్టి మనం ఆ రీతిగా అలాంటి విశ్వాసంలో మన అలాంటి అధికమైన సంతోషంలో మనం ఉంటూ మనం పోవాలా చూడండి వాని మనసు స్థిరంగా ఉండును తన శక్తుల విషయంలో తన కోరిక నెరవరకు వాడు భయపడడు శక్తుల మీద విజయం విజయం పొందేంత వరకు మనం కాబట్టి స్థిరంగా ఉండాలా మనసు కూడా పలు పోతూ ఉంటుంది కదా కాబట్టి వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును వాని నీతి నిత్యం నిలిచును వాని కొమ్ము ఘనత నుండి కాబట్టి దాతృత్వం అంటే ఇచ్చిటోళ్ళు కాబట్టి దేవుడు ఆ విధము నేర్పించుడు మనం మనం మన శక్తున్న కాడికి మనం ఆ రీతి ఆజ్ఞను మనం పాటిస్తూనే ఉన్నాం కాబట్టి మనకి ఏది కూడా ప్రభు తక్కువ చేయలేదు దశలో చూడండి మన ఊర్లో పోరు పోయినప్పుడు కూడా కానీ దేవుడు గొప్ప గొప్ప కార్యం చేసిండు చూడండి ఎన్నో కార్యాలు చేసిండి ఎందుకంటే మనకు ఆశ ఉంది మనం పోతా ఉంటే ఆ రీతికి ప్రభు నడిపిస్తాం ఏదో రూపంగా ఆయన ఆయన సాయం చేస్తూనే ఉంటాడు అనేది చూడండి కాబట్టి ఆయన రాకడా దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఒక ముఖ్యమైన వాక్యం ఏంటంటే ఈ ఈ వాక్యాన్ని ఎందుకు ప్రభు మనకి జ్ఞాపం చేస్తాడంటే కాబట్టి ఆయనలో ఆనందించే వాళ్ళు ఎట్లా ఉంటారనేది ఈ వాక్యం జ్ఞాప్యం చేస్తుంది అధ్యాయము అయితే అసలైన కొత్త నిబంధనలో చూస్తే ఒక ఒక ముఖ్యమైన వాక్యము పేతుడు జ్ఞాపనం చేస్తూ ఉంటాడు రెండో రెండో రాష్ట్రం పేతుడు ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన ఆ మహిమ గుణ అతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు చూడండి అమూల్యమును అత్యధికమైన వాగ్దానం అంటారు గ్రేట్ గ్రేట్ ప్రామిసెస్ అంటే గొప్ప వాగ్దానం అంట అంటే అధికమైన అమూల్యం అంటే అది ఎంతో విలోగాలేనట్టు అమూల్యమును అత్యధికమునైనా అంటే వాటి మించిన వాగ్దానములను అనుగ్రహించిన అంటే ఆల్రెడీ ఇచ్చేది అర్థం అక్కడ కీర్తన గ్రాలు ఏం చెప్తున్నాడు ఆయన ఆగేలు అధికంగా ఆనందించేవాడు అంట కాబట్టి ఎన్నో వాగ్దానాలు మనకున్నాయి కదా ప్రభు చేసింది కాబట్టి ప్రతి వాగ్దానాన్ని మనం దాన్ని స్వతంత్రించుకోవాలా ఒక్క వాగ్దానంలో తప్పిపోకుండా మన జీతంలో బట్టి ప్రభు అంటాడు యాకొబ్రాసిన పత్రికలో యాకొబంటాడు ఒక ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక్క ఆర్య విషయంలో తగ్గిపోతే వాడు అపరాధుంది వాక్యం కాబట్టి మనం ఎందుకు పాటిస్తున్నామో ఎందుకు చేస్తామో మాకే తెలియదు కానీ ప్రతి దశలో కూడా మనం ఆయనను బట్టి మనం ఆనందించాలా వాటి అన్నిటి నుంచి మనం సంపూర్ణ స్థితికి ఎరగాల ఎందుకంటే సంబరకాలం ఎవరు ఆనందిస్తారు కష్టాలు బాధలు అంత భయంకర లోకమే పడిపోయే లోకం భయంకరంగా ఉంటాయి కానీ ఆనందం ఉంటుందా కానీ వాక్యం చెప్తుంది మనం ఆనందిస్తాం ఆయన వాక్యాన్ని కూడా ఆనందిస్తూ ఎట్లా ఆనందిస్తూ ఉంటే అధికంగా ఆనందిస్తూ అంట ఎందుకంటే కింద ఉంది అక్కడ అవన్నీ వాళ్ళ ఉంటాయి విధానాలు అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే అమూల్యము అత్యధికమైన వాగ్దానం అనుసరించడం ఎందుకు ఈ మాట చెప్తున్నా చూడండి ఒక ముఖ్యమైన విధానం ఉంది అక్కడ దురాశను అనుసరించడం వలన లోకం అందు ఈ వాగ్దానం కూడా మీరు తప్పించుకొని తప్పించుకోరు ఎందుకంటే ఈ లోకంలో దురాశ ఉంటుంది తర్వాత దుష్టత్వం ఉంటుంది కాబట్టి అటువంటి మనం తప్పించుకోవాలి దురాశ దుష్టత్వం ఇది భయంకరమైన అన్నట్లు ఎందుకంటే మీరు వాదన పొందినవారు కాబట్టి ఆ వాగ్ తప్పిపోవద్దు ఎందుకంటే ఈ ఇవన్నీ వాగ్దానాలు ప్రభు మనకి ఇచ్చేయండి అన్ని మన ప్రభు మనకి ఇచ్చేయండి కాబట్టి నీకు ఎలాంటి ఈ కీర్తన నూట పన్నెండు అధ్యాయాన్ని చూస్తే ఈ అధ్యాయం చూస్తే కనెక్షన్ చేసుకుంటే ఆల్రెడీ నువ్వు నీ స్థితి అట్లా ఉందని చెప్తున్నావు ఆత్మీయ దశను అంతగా ఆనందిస్తే ప్రభు వాక్యాన్ని బట్టి మనం అంతగా ఆనందించే కదలరంట స్థిరంగా ఉంటారంట దుర్వార్త విన్నా కానీ అయ్యో ఏమి జరగబోతుంది ఏమి జరగబోతుంది అన్నా గానీ మనం భయపడమంట ధైర్యంగా ఉంటామంట ఎందుకంటే దేవుని ఆశ్రయించడం కాబట్టి మన మనుషులు మన ప్రభుత్వం కాబట్టి భయం ఉండదు మనకి ప్రభువు లేకుండా భయం ఉంటుంది కాబట్టి ప్రభు మన హృదయం భయం ఉండదు అయితే ఎందుకు ఈ మాట చెప్తానంటే ఈ లోకం అంత భయంకరంగా స్థితిలో ఉంది కాబట్టి మీరేం చేయాలి ఆ వాగ్దానాల మూలంగా ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలంట దేవ స్వభావం పాలువరగినట్లు వాటిని అనుగ్రహించను ఎందుకు దేవుడు మనకి వాగ్దాన ఇచ్చాను అంటే దేవుని స్వభావం దైవ స్వభావం మనకు కలిగి ఉండటానికి అందరూ దైవత్వం ఆయన దైవత్వాన్ని పొందుకోవాలా అందరూ ఆయనలో ఆయన సంప్రదలోకి రావాలా అనేది వాగ్దానం అమూల్యమైన వాగ్దానం దేవుడు ఇచ్చింది ఎన్నోని బైబుల్ కదా అవన్నీ ఎందుకు ఇచ్చిందంటే అందరూ ప్రభుని తెలుసుకొని ఆయన స్వరూపం మార్చబడాల ఆయన మనము ఆయన తిరిగి వస్తాడు ఈ లోకంలోకి చూడండి ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి ఆయన కోస ఎదురు చూస్తూ ఉండాలంట అంటే దేవుని ఆయన స్వభావం కలిగి మనం జీవించాలంట ఈ లోకంలో ఇది చాలా ముఖ్యమైనది కదా మన ప్రయాసంలో ఎందుకే కదా ఈ లోకంలో ఎందుకు మనం అంతగా ప్రయాసపడుతుంటే ఆయన ఈ లోకంలోకి వచ్చిండు అలాంటి దైవత్వాన్ని అలాంటి గుణగానాలు మనకి ఇచ్చిండు మన ప్రభు కాబట్టి ఇది అనేకులకు మనము ఈ వాగ్దానాలు మనం ప్రకటించి వాళ్ళందరినీ ప్రభు చెందుతున్నాడు ఆయన స్వరూపంగా తీసుకొని రావాలి కాబట్టి బలగైతే ఏంటంటే చూడండి ఈ లోకంలో అన్ని విధాలా మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి ఎక్కడిచ్చినా అంత భయంకరంగా ఉంటుంది అందుకే మనం అవిశ్వాసాలతో మనం ఎప్పుడూ జోడు ఉండొద్దు అవిశ్వాసాలతో మనం జోడుగుండద్దు నీతికి దుర్నీత్తితో ఏమి సాంగత్యం కాబట్టి కాబట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఇది ఏ కాన్స్టెస్ లో చెప్పండి ఆయన పౌలు కాబట్టి అవిశ్వాసులు అంటే విశ్వాసం లేదు కొంతమందికి ఉండదు కానీ వాళ్ళతో మనం కలిసి ఉండమని అర్థం కాదని అదే అది ఒక బలమైన కారణం ఉంది అక్కడ పాత నిబంధన కాలంలో చెప్పబడింది అది పౌలు ఒక జ్ఞాపకం అక్కడ వాగ్దానం అది కానీ అవిశ్వాసి ఉన్నవాడు అవిశ్వాసంతో మనం సాహసం చేస్తే అవిశ్వాసం లాగానే తయారవుతాం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆ స్పిరిట్ మనలో పడతది అన్నట్టు అందుకే ఉండి అవిశ్వాసం నువ్వు అందుకే ఇర్మియా గంధంలో ఒక వాక్యం ప్రభు చెప్పరు వారు నీ తట్టు తిరగలని గాని నువ్వు వారి తట్టు తిరగొద్దు చెప్తారు దేవుడు అంటే ఎంతో జనాంగం ఒక్కడ ఇర్మియా ఎంతో మంది ఇస్తారు ప్రజలున్నారు ఇప్పుడు ఒక వంద మంది ఉన్నారు అనుకో వంద మందిలో చెప్పి ఒక్కని లోపరచుకోవచ్చు వంద మంది ఒక్కడ లోపరుచుకోవచ్చు ఈజీ కానీ ఒక్కడు వంద మంది రావాలంటే చాలా కష్టం అన్నట్టు కానీ ఆయనకి సమస్తం సాధ్యం కాబట్టి వంద మందులు అవిశ్వాసాలు ఉన్నా కానీ నువ్వు ఒక్క నీతి ఉంటే ఆ వంద మంది కూడా విశ్వాసం లాగా తయారు తప్పిపోయిన గోరెల్ దానికి సంబంధించింది కదా ఎందుకంటే మారు మనిషి అక్కర్లేని తొంభై మంది వాళ్ళ సంతోషం కంటే ఒక్క వాపీ విషయమైన సంతోషం అంటే ఆ రీతిలో స్పిరిచువల్ మనం అర్థం చేసుకుంటే ఆ రీతి మనం అర్థం చేసుకోవాలా కాబట్టి అది వేరే కాన్సెస్ట్ లో వాక్యం అది అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు ఒక్కడు వెయ్యి మంది కావాలా కాబట్టి నువ్వు ఆ రీతి ఉండాలనే విషయం చెప్తుంది వాళ్ళతో మనం జోడుగా ఉండద్దు కాబట్టి వాళ్ళతో ఉండాల సాంగత్యం చేస్తాం కానీ నీ నీ నీలో ఉన్న వెలుగు వాళ్ళు చూసి వాళ్ళ చీకట్లో ఉన్న వాళ్ళు అంతా వస్తారు అన్నట్టు అది విధానం కాబట్టి అందుకే ఒక వాక్యం నేను చూసిన ముగిస్తాను చూడండి ఎందుకు ఈ మాట దేవుడు చెప్తుందంటే రెండో కొన్ని వచ్చిన పత్రిక ఆరోగ్యం పదిహేడు వచ్చినప్పుడు కావున మీరు వారి మధ్య నుంచి బయలుదేరే ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెబుతున్నాడు కాబట్టి ఈ లోకం అపవిత్రమైన చూడండి అపవిత్రమైన ముట్టడం అంటే ఏంటంటే నువ్వు ముట్టుకోవటం అంటే నువ్వు దాన్ని తీసుకోవటం అన్నట్టు ఒక చెప్పాలంటే కాబట్టి ఏంది అపవిత్రమైంది ఏది నాశనకరమైంది అనేది మనం అది గ్రహించాలా ఎందుకంటే ఈ లోకం అంతా దురాశ భస్టత్వం ఉంది మీరు తప్పించుకోలేదు వాక్యం మనం తప్పించుకొని ప్రతి దశలో మనం జాగ్రత్తగా మనం జీవించాలా అని చెప్తున్నా కాబట్టి వాళ్ళకు వాళ్ళ మధ్య మనం బయలుదేరి ప్రత్యేకంగా జీవితం అంటే నువ్వు ప్రత్యేకంగా ఉండాలంటే ఆత్మీయ సాధన చేసుకోవాలా ఆత్మీయ సత్యాన్ని ఉన్నత స్థితిలను నేను నేను కాబట్టి చూడండి ఎప్పుడైనా సరే ఒక పెద్ద కొండ ఆ కొండ మీద పర్వతం మీద ఉన్నప్పుడు అది ఎప్పుడైనా దాసపడుతుందా అది కప్పమే పడదు కదా ప్రతి ఒక్కదని చూస్తారు కొండ మీద పట్ట మరుగై ఉండదు కాబట్టి మనం అట్లా ఉండాలన్నట్టు కాబట్టి అనేక జీవితాలలో అలాంటి వెలుగులు మనం తీసుకుని రావాలా ఎందుకంటే ఈ లోక మన భ్రష్టత్వంలో ఎంత భయంకరంగా ఉంది ఇది అంతకంతకు దిగజారిపోతుంది కాబట్టి మనం ప్రతి దశలో మనం జాగ్రత్తగా మనకు కలిగి ఉండాలా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే చూడండి నేరు అధ్యాయంలో ప్రియులారా మనకు ఈ వాగ్దంలో విన్నవి గనక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోనొచ్చు కాబట్టి ప్రతి దశలో మనం పరిశుద్ధంగా జీవించాలా ఎందుకంటే ఈ లోకం అంతా భయంకర అపవిత్రం ఒక దశలో మనుషులు దేశము కోపం వస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి దశలను జాగ్రత్తగా జీవించాలని చెప్తుంది ఎందుకంటే నీకు ఒక సేవ అప్పజెప్పబడింది అనే విషయం మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే తప్పించుకోవాలా నీ పిలుపుని ఏర్పాటు విచ్చే చరీ జాగ్రత్త చూడండి ఈ వాగ్దానంలో మనకు కొన్నివి గనక దేవుని భయంతో పరిశుద్ధతోను సంపూర్తి చేసుకునొచ్చు ఆయన భయంతో ఆయన పరిశుధత్వం సంపూర్తి చేసుకోవాలంట అంటే ఇంకా సంపూర్తిగా అనదన్నట్టు కాబట్టి మనం సంపూర్తి చేసుకోవాలా ఆయన భయము ఆయన పరిశుధత్వాన్ని మనం సంపూర్తి చేసుకోవాలంటే సంపూర్ణమైన భయభక్తులు కలవాలి ఇందాక మనం చూసిన వాక్యం ఏంటంటే ఆయన ఎందుకు భయభక్తులు కలవాలి ఆయన ఆజ్ఞ బట్టి ఆనందిస్తారంట కాబట్టి అధికంగా మనం ఆనందించాలి ఆయన ఎందుకు భయం భక్తితోని భక్తితోని సంపూర్తి చేసుకోవచ్చు శరీరముకును ఆత్మక కలిగిన సమస్త కల్ముషం నుండి మనల్ని పవిత్రముగా చేసుకుందాము ఎందుకు పౌరులు ఈ మాట చెప్తానంటే అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం ప్రతి క్షణం జాగ్రత్తగా జీవించాలా వాడు అంత భయంకరంగా మనుషుల పాపంలో పడేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి క్షణం మనం జాగ్రత్తగా చేసుకొని ప్రతి విషయంలో ప్రభు మనం వెంబడిస్తూ ఆయన ఆనందిస్తూ ఆయన నీతి సత్యాన్ని మనం అనేకలు మనం ప్రకటించాలా క్రైస్తవ సంఘాలు ఎక్కడిసిన ద్వేషము కోపం వస్తూ ఉంటుంది మనుషులు మనతో పాటు ఉన్న వాళ్ళే మన మనకే శత్రువులు లాగా ప్రాంతాల్లో పోయినప్పుడు కనిపిస్తూ ఉంటే అయినా కానీ వాళ్ళని భరిస్తూ ఉంటాం ఏ రీతిగానే సరే ప్రభు చేయంతో నడిపించాలా విశ్వాసం ఆ భారం మాకు కాబట్టి మనం ఆ రీతిగా ముందుకెళ్లాలా అనేకులు ప్రభుత్వంతో నడిపించాలా కాబట్టి ఈ లోకంలో ఎంత విలువైన వాగ్దానాలు ఎంత గొప్ప వాగ్దానాలు ఉన్నాయి మనుషులకి కానీ అస్తలైన వాగ్దానం అస్తలైన ఆశీర్వాదము ఒక పాపి తన పాప జీవితం నుంచి విడదలు పొందటమే చూడండి అందుకు దేవుడు మన ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రాణానికి క్రయధనంగా మన కొరకు పెట్టింది అది పేతురు జ్ఞాపకం చేస్తారు ఆయన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని వాణి వాడి దుష్టత్వం నుంచి మిమ్మల్ని వినిపిస్తక ఆయన మొదట మీదకు పంపబడినందు వాక్యం ఇష్టాల ప్రజలకు పేతులు చెప్తున్న వాక్యం అక్కడ ఆ పుస్తకలు కార్య మూడో చివరి భాగంలో కాబట్టి ఈ రోజు మనుషులు ఆశీర్వాదం ఈ లోక వాటి మీద ఆశపడుతూ పోతున్నారు కానీ మనిషి దుష్టత్వం నుంచి విడల పొందడం అసలైన ఆశీర్వాదం పోగొట్టుకొని ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదం కోసం ప్రయాసపడుతూ వాళ్ళు వాళ్ళ తెలియకుండా వాళ్ళు మోసపోతున్నారు కాబట్టి అందుకే మనం వీటన్నిటిని మనం తప్పించుకొని వాటి అనే వాళ్ళందరికి మనం ఈ సత్యాన్ని మనం చూపించాలా ఎందుకంటే ఆయన రాకడం బహుశా త్వరగా ఉంది కాబట్టి మనం సిద్ధపడి అనేక మనం సిద్ధపడాల అందుకే ప్రభు ఎందుకు ఇవన్నీ మనకు జ్ఞాపం చేస్తున్నాను ప్రభు అన్నప్పుడు వ్యవహార పత్రికలు చూస్తే రెండు అర్థం మీరు సత్యం వారైనందున నేను రాయట్లేదు గానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమునూ సత్య సంబంధం కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయించున్నాను అంటే మీకు తెలియదని నేను మించి రాసలేను రిగి ఉన్నా కానీ ఏ అబద్ధము సత్యసంబి కాదని ఎరిగి ఉన్ను మీకు రాయిచున్నాను అయితే మీరు మొదటి నుండి దేని వింటారు అది మీరు నిలవనీయుడి ఇది ముఖ్యమైన వాక్యం మీరు మొదటి నుంచి ఎలాంటి ఏ నిలబడరు ఎలాంటి వాగ్దానంలో మీరు దేవునితో మీరు వడంబికి కలిగి ఉన్నారో మనం ఎంత వాగ్దానం చేస్తున్నాం మన ప్రభుత్వ ఆయన ఎంతగా మనం ప్రేమించండు ఎలాంటి సమస్యల నుంచి మనకు విడద కల్పించండు అబద్ధ బోధలో ఉన్న ఎలాంటి సత్యంలో నడిపించింది ఆయన వాక్యము చివరి వరకు మనం ఉండాలంట అదే నేను అధికంగా ఆనందిస్తూ అదే చూడండి మీరు అయితే మొదటిని దేని వింటారు మొదటిని అంటే ఆత్మీయశ మనం చూస్తే మొదటి నుంచి అంటే పాత నిబంధన కాలం నుంచి ఆయన మొదటి నుంచి ఏం చెప్పిండు మన ప్రభు అప్పటి నుంచి ఏది వింటూ అది మీరు నిలవాలా నువ్వు నమ్ముకున్నా ఏదైతే నువ్వు ప్రభుని సంపూర్ణంగా ఆయన సత్యాన్ని చివరి వరకు సత్యంలో ఉండాలా నిలవని మీరు మొదటి నువ్వు దేని విన్నది మీరు నిలిచలేడలా మీరు కూడా కుమారుని ఎందుకు తన్ని ఎందుకు నిలుస్తారంట అలా కుమారుని తన్ని ఎందుకు నిలుస్తామంట మనం చివరి వరకు ఉంటే ఎందుకంటే ఆయన చెప్పిన వాక్యం చివరికల్లా ఉంటేనే అంతవరకు సహించి వాడే అందుకు మనము ఈ దురాసన దృష్టి భ్రషత్వాన్ని తప్పించుకోవాలా ఈ వాక్యం ప్రకారంగా అందుకు ఆయనలో ఆనందిస్తూ ఈ లోకమైన భ్రషత్వం నుంచి మనుషులకు వెళ్ళగల్పించాలా ఇది పాపం అనే మనుషులు చూపించాలా ధైర్యంగా ఆ రీతి ప్రభు నడిపించాలా చూడండి అయితే ఒక వాక్యం చూస్తాను మనకి అయితే రెండో కొరిందలక్షణ పత్రిక మూడో అద్దం పద్దెనిమిది వచ్చిన ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి మనమందరము ముసుకు లేని ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రజలింప చేయించు మహిమ నుండి అధిక మహిమ పొందు పొందొచ్చు ప్రభు ఆత్మ చేత దేవుని చేత ప్రభు చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం ప్రతి ఒక్కరూ ఆత్మతోన మార్చబడాల దేవుని పోలిక ఎప్పుడు మార్చబడతాం ఆయన ఆత్మ నీలో సంప్రూ సంపూర్ణ ఆయన ఆత్మ ఉన్నప్పుడే ఆయన పోలికగా మార్చబడతాం మనం ఇది నిదానం ఉన్నట్టు కాబట్టి ఆయన ఆత్మ పరిశుధాత్మ అభిషేకం మనకి ఎంతో అవసరం కాబట్టి ఈ లోకంలో పరిశుధాత్మ తెలియదు కాబట్టి ఏదో ఆనందించే ఎంతో పోతా ఉన్నారు కానీ ఆయన ఆత్మతోనే మహిమ నుండి అధిక మహిమకు మనం పోవాలంటే దేవుని ఆత్మ ఉన్న మనం ఆయన పోలికగా మనం మార్చబడతామంట చూడండి కాబట్టి ప్రతి దశలో మనం ఆ రీతిగా మనం ఉండాలి ప్రతి దశలో మనం జాగ్రత్తగా జీవించాల కాబట్టి ప్రతి విషయంలో మనం ఆయనకు అంగీకారంగా మనం జీవిస్తూ ఆయన నీతి సత్యాన్ని అనేకలు ప్రకటిస్తూ ఆయన కొరకు మనం జీవించాలా కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ శరీరాస్ లో నేత్రాస జీవపడ్డము ఇవన్నీ దృష్టి నుంచి కలిగింది కాబట్టి అలాంటి భయంకరమైన కాలాలు మనం ఉంటున్నాం కాబట్టి ఈ వాక్యం మనం ఏమర్థం చేసుకున్నాం ఎల్లప్పుడూ మనం ఆయనను ఆనందించాలా ఆయన స్తుంచాలా ఆయన నామం బట్టి ఆయన ఆదీలను బట్టి మనం ఆనందించేవాడు అలాంటి వాళ్ళు ఎట్లా ఉంటుందో వాళ్ళ జీవితం అనేది అక్కడ కాబట్టి ఆయన వాక్యం మనం ఆనందించాలా ఈ ఆనందము ఈ యొక్క ఈ సంతోషము అనేక ప్రకటించాలా ఆయన ప్రేమను మనం ఎంతగానో పొందుతున్నాం ఆయన కృప ఎంతగా మనం అనుభవిస్తున్నాం కాబట్టి అనేకులు అనే స్థితి తెలియని ఉన్నారు కాబట్టి అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల వెళ్లి ఆయన కృపను ఆయన ప్రేమను ఆయన ఆయన చూపిన ప్రేమ మనుషులు చూపించి ఈ లోకం దుష్టత్వం నుంచి బానిసత్వం నుంచి బయట తీసుకొచ్చి ప్రభు చెంత నడిపించాలా అలాంటి ప్రభు మనకు అందరికీ అనుగ్రహించాలి సేవలో మనం ప్రభు నడిపించాలా ప్రతి క్షణం మనం ఆనందించాలా అతి అధికంగా ఆనందించాల కొంచెం ఆనందం కాదు అధికంగా ఆనందించాలా పౌలు సేవలు ఎట్లా ఆనందించిందో శ్రమ వచ్చిన దెబ్బలు తగిలినా కాని కానీ ఆయన వాక్యను బట్టి ఆయన ఆయన వాళ్ళు నేర్చుకున్న ఆయన ఆయన మాటను బట్టి వాళ్ళు ఆనందించింది ఈ లోక ఫలం ఈ దెబ్బలు మాకు ఎన్న తగిన కావు మన ఎడోలు ప్రత్యక్షం కావు ఆ మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు మనకి ఎన్న తగిన కావు అని వాళ్ళు తెలుసుకొని ఆనందిస్తూ ఆయన సత్యాన్ని ప్రకటించు అనేకులు ప్రభుత్వం అర్థించిన అలాంటి సేవలు ప్రభు మనం కూడా గొప్ప తండ్రి నీకు ఎంతో వందాలిసయ్య జీవం గల తండ్రి ఈ గడిచిన కాలమంత్రూ కాచి కాపాడి అయినా మీ కృపలో వద్దపచుకొని ఈ యొక్క మధ్య కాల మీ పాద సన్నిధిలోనైనా మరేలాగా ప్రభావ పాదాల దగ్గర చేరి నేను సుఖించలాగిన మీకు స్వరం ఇదిలాగా ఇచ్చిన ధన్యతను బట్టి నీకు ఎంతో వందాలిసరీ ఉత్తమమైన నేనుకుంది ప్రభావ ప్రభా మార్త మటుకు ఐగమైన విచారాలతో కొట్టుకొని ఈ లోకంలో క్రైస్తవ సంఘం ప్రభావ క్రైస్తవ జీవితం ఐోికమైన వాటితో కొట్టుకొని పోతుంది కానీ మాకు మటుకు మీ పాదాల దగ్గర ఓ ప్రభావ మీకు స్వరం విని ధన్యత ప్రతి పూట ప్రభావ మీరు మాకు అనుగ్రహిస్తున్నారు నేను ప్రతి దశలో అనుగ్రహిస్తున్నారు ఈ సంతోషం ఈ సమాధానం మీరు మాకు అనుగ్రహిస్తున్నారు మీ సంధిలో ఉంటే మాకు ఎంతో ఆనందం ప్రభావ ఎంతో సమస్య ఎంత ఉన్న వేదన ఉన్నా కానీ మీ వాక్యం బయలుపరచబడినప్పుడు మాకు ఆదరణం కలుగుతుంది సమాధానం కలుగుతుంది ప్రభు ఎక్కడ ఆనందం ధైర్యం మాకుంది ప్రభావ ఎందుకంటే మీరే మా కొండ మా కోట ఈ లోక పరిస్థితులు ఏమైనా కానీ ప్రభావ మీరే మాకు సహాయకులు మీరే మా సమస్తం ప్రభా మా కొండ మా కోట మా దాగుకో అనే చోటు మీరే ప్రభు నా దేవన ప్రభావ నీకు ఎంతో వందాలి సరిగా ఆ రీతి మేము ఆనందిస్తూ మేము ముందుకు పోవాలి అనేకను మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ ఈ లోకం అంతా ఎన్నో వాగ్దానాలు మాకు ఇచ్చిన కానీ క్రైస్తవులు తెలియజేతులున్నారు కాబట్టి దుష్టత్వం ప్రభావ నైనా ఇస్తే అపవిత్ర ఎంత భయంకరంగా లోకం మోసం అక్రమ అన్యాయం జరుగుతుంది ప్రభావ అలాంటి కాలంలో మేము ఉంటున్నాం కాబట్టి నేను వాటి తప్పించుకొని ఆఖ జీవితంలో ఉన్న వాళ్ళందరినీ ప్రభావ మీ సత్యమయ్య మేము మళ్లించాలా ప్రభావ అలాంటి కృపమ్ మాకు కనిగిరించమని ప్రార్థం మీరే మాకు సహాయకులు నా తను మీకు పరిశోధన నడిపింపు మీ ఆత్మహత్య మీరు నడిపింపబడాలి మీ పోలిక రూపింపబడాలి ప్రవ్వ నైనా మీరు మా హృదయంలో ఉండండి ప్రవ్వ అయినా ఉంటే మేము స్థిరంగా ఉండగలం ప్రవ్వ కాబట్టి మా హృదయాల్లో మీరునండి మమ్మల్ని బలపరచండి మీ వాక్యంతో మనం నిండగా ప్రభు మీ కొడుకు సాహితీని పెట్టుకొని ఈ ఆరాధన పాల్గొని కలిసి అందరం మీరు ఆస్వాదించండి నూతనంగా అభిషేకించండి ఉద్యోగస్తుల పని వాటి అన్నింటిలో ప్రతి విషయంలో ప్రభావ వాటిని ఛేదించుకొని ప్రభావ వాటి విజయం పొందుకొని మీ సభ్యులు మేము ఉండాల సహాయపడమని ప్రార్థ్యమైన అడుగడుగునీ కృప ఇప్పటికీ కృప మాకు అనుగరిస్తున్నాయినా ఓ ప్రభావ ఎన్ని ఉన్నా కానీ ప్రభావ మీరు మాకు ఇక సమయాన్ని మీరు మాకు అనుగ్రహించాను నీకు ఎంతో వర్ణాలు అర్పించుకోవటం అయినా నీకు కృతజ్ఞతలు సమస్త ఘనత మైమే చేయిస్తామైనా మీరు అక్కడ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలి సిద్ధపరచాలా అలాంటి సేవా జీవితంలో నడిపించి ఆశ్రయించి ఇంకా ఎంతో మంది రాలేదా కుటుంబం ఆశ్రయించి మీకే కొంత మళ్ళీ కాపాడే సురేషి మీ సందిలో సమయం గడిపే అవకాశాలు మీరు మాకు అందరికి ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ ఈ మధ్యాహ్న కాలంలో ముఖ్యంగా తండ్రి జీవితాలు ఏ రీతి ఉన్నాయో పరిశీలించుకోమని చెప్తున్నారు ప్రభావ ఏ రీతిగా మీ కొరకు మేము సాక్షిగా జీవించాలో ఏ రీతిగా మీతో పాటు సభ కలిగి జీవించాలని అనేకమైన విషయాలు మాత్రం మాట్లాడుతూ బలపరుస్తున్నారు ప్రభావ వీటన్నింటి బట్టి మీకు ఎంతో పొందాలి ప్రభా ప్రభావ ప్రతి ఒక్కరి లోకంలో ఏదో జరగబోతుందని భయపడుతున్నారు కానీ మీ అందరూ భయం లేదు ప్రభావ ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు కానీ ప్రభావ మీ గురించి భయపడతలేం అవును ప్రభా భయంతో వనుకుతున్న మీ సమగటైనా క్షమించి కనికరించామని ప్రార్థిస్తున్నాం మనుషులు ప్రయాసపడతారు కానీ ప్రభావ ఈ సేవ జీవితంలో ఒకరు కూడా ప్రయాసపడతలేదు ప్రభావం గమనిస్తున్నాం మరోసారి హెచ్చరించి మన పరిశ్రమకి మీకు ఎంత వదనాలైనా ప్రతి విషయంలో మీకు అంగీకారం ఉండాల సహాయపడండి ప్రభావ మీద మేము ఈ లోకం విషయం పెద్ద విషయంలో భయపడకుండా మా గురించి భయపడకుండా మీ భయము భక్తి కలిగి ముందుకు కొనసాగించే బిడలంగా తయారు చేయండి అయి కౌట్ రిచ్ల వర్గం గురించి ప్రార్థిస్తున్నాం అక్కడ స్త్రీ ప్రభాగ్యంతో ఉంది ప్రభా సూరే సంపూర్ణ నికటిస్తున్నాం స్వచ్ఛత ప్రకటిస్తున్నాం తల్లిని బిడ్డని సజ్జ లెక్కలు పెట్టమని ప్రార్థిస్తున్నాం నేను మీ ఇద్దరు మళ్ళీ పురపాలలో మరోసారి అందరినీ తీసుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం మా భవిష్యత్తులో మీ చేతిలో ఎంతో సురక్షితంగా ఉన్నత స్థితికి మీరు మళ్ళీ తీసుకెళ్తారు ధైర్యంగా మేము ముందుకు మీ సన్నిధులకి కొనసాగులాగా సాయపడే తండ్రి ప్రభా యసు బట్టి వాక్యం చేత మీరు మాట్లాడారు ప్రభా దేవ వాక్యాన్ని మహిళల నీరు కటిఫలి తెచ్చేయండి ప్రభావ గొప్ప తండ్రి గొప్ప మహిమ స్వరూపి మీకు వందల ప్రభా మీ కొరకే ప్రభావ తీర్మానం చేసుకున్న ముందు నడుస్తున్న ప్రతి ఒక్క జీవితానికి ప్రభావం ఆశీర్వదించండి దేవ అలిలుయ్య ప్రభావ మీకెంతో లెక్కలేని నివందనాలు ప్రభా మేము మట్టుకు వెనుకడుగు వేయడానికి వీల దేవా మీ యొక్క పరిశుధాత్మ శక్తి బలం చేత మీ ముందుకు నడిపింపబడాల ప్రభా శ్రమల నిశ్చోధన చూసి ప్రభా కృంగిపోవడానికి వీలెదు రాజా ప్రభు మీకెంతో వందనాలు ప్రభా అూయ రాజా సుప్రభా పరిశుద్ధరా మీకెంతో లెక్కలేని నివందనాల ప్రభా మీది కృపించండి కనికరం చేయించండి ప్రభా లేవ మేం వేయకుండా మీ యొక్క పరిశుధాత్మ మీ యొక్క అభిషేకం చేత ప్రభావం నడిపించండి యుగ యుగములకు మీ నౌంకే మహిమ కలుగుని గాక సర్వశక్తి మంత్రుడు ప్రభా సర్వాధికారి ప్రభా మనత గొప్ప దేవుడు ప్రభావ మీకు వందనాల తండ్రి మీరే మహిమ ప్రభా మీ ప్రతి ఒక్క పనుల ప్రభా మీరు మమ్మల్ని ముందుండి నడిపించండి ప్రభా వేలాచయాలో మీరు మాకు నేర్పించండి ప్రభా హృపగల రాజా సర్వవృత దేవ మీకు వందనాల ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభావ వెలుగులోకి నడిపించాల ప్రభా అనేకులన్నీ ప్రభాయ మీ యొక్క సత్యంలోకి నడిపించే ప్రభా యొక్క అభిషేకం మాకు దించేయండి ప్రభా జీవితంతో ప్రభా యార్థతతో ప్రభా మీ ఆంగ్ల గాయకుంటూ ప్రభు యొక్క జీవితాన్ని ముందుకు నడిపించాలా ప్రభా మీరే కార్యం జరిగించండి నిర్లక్ష్యమైన జీవితం నుంచి విడుదల కలిగజండి పరిశుద్ధాత్మ అభిషేకం చేత పరిశుద్ధాత్మ తరంపల చేత పరిశుద్ధాత్మ ఆలోచనల చేత ప్రభా ముందుకు నడిపించబడాలా యేసుక్రీస్తునామాన్ని మహిమపరుస్తూ ప్రభా ఈ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభా ముందుకు నడిపించాలా యేసు క్రీస్తునామం ప్రాధాన్యత తండ్రి ఆమె మన ప్రవేణ ఏసుక రీసక కృపా సమదా నడిపి మనందరికి సదాకాలంతో ఎన్నుగాక హామీ